తి సంతు దేవ కృపా కనికరంగుల తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రున్నాయన అబ్రహాసా యాకోబ్ గొప్ప దేవ అబ్రహామి యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ప్రవ్వా మరణ భూ స్థాపన పునరుతుందా అందరూ జీవితాలు నెరవేర్చి మమ్మల్ని అబ్రహా సంతానంగా మార్చుకున్న నా ప్రవ్వా నా మా ఇమోచి కూడా మా ఆశయ దుర్గమ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సులు మహా ఈశ్వరం నీకే కలుగులు రాక హాలియ ప్రవ్వాదే కాల సమయంలో అయినా మీకు సన్నిధికి మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరించని ప్రభావ మీకు నూతనమైన అభిషేకం అనుగ్రహించండి మీకు నూతనమైన కృపర్ మాకు అనుగ్రించండి అయినా మీ వాక్యం మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ మాతో మాట్లాడని అయినా మీ వాక్యాన్ని ప్రభావ మృదయ భద్రపరచుకోవాలా మీ వాక్యం ప్రకారం మేము జీవించాలా మరి విశేషంగా ప్రభావ అనేకులకు ప్రభావ మీ వాక్యం ప్రకటించాలని అయినా అలాంటి ఆత్మీయమైన జీవితంలో ఆ నడిపి మాకు అందరికి అనుగ్రహించడం ఆవిష్టమైన ఇక సమాప్తి చివరి అంచులు మేము ఉంటుంది ప్రభావ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి అవి మాకు బాహంగా మేము చూపిస్తున్నారు ప్రభావ వాటిని అర్థం చేసుకోలేగిన ప్రభావ మీకు దైవికమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వన్నాల ఇంకా మమ్మల్ని సంపూర్ణంగా ప్రభావం ముందు సాగిపోయిన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఎన్నో విషయాలు మీరు మాకు వరకు భద్రత వచ్చిన వాటి అన్నిటి మేము వాటిని మేము పొందుకోవాలా ప్రభా మీ నుంచి జఫనద్ పని అలాగ ప్రభా ఆ పేరుకు తగినట్లు మేము జీవించాలా మేమే అక్కడ జఫనద్ పనియా ప్రభా ఆయన మేము ఆ రీతిలో మేము మేము ఆ రీతిగా ప్రభా జ్ పనియా ఏ రీతిగా ప్రభా అని మీరు మా మేము కూడా ప్రభా మా దేశం మేము కాపాడాలి ఎన్నో ఆత్మీయమైన విషయాలు మీరు మాకు కొన్ని వారాల నుంచి మీరు మాకు బయలుపరుస్తున్నారు కానీ బట్టి నీకు వనాలి ప్రభా అర్థం చేసుకొని మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకొని ప్రభావ వాటిని అనేకులు చూపించలాగన మీరే మాకు సహాయకులు నడిపించండి అయినా ఈ ఆరధనంతట్లో ప్రభావ మీరు మహిం పొందండి అయినా మీరే ఆధిపత్యం నడిపించండి నూతనమైన ఆత్మతో నింపి ప్రభావ నీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించున్నాం తండ్రి ఆమె నా ప్రాణప్రియుడవు నీ నా ప్రాణనాదు yavaru leeduka ninano <Sings> nive nakum sarvanu yavaru leena na priyuda na deva na prabhuva yesu na deva na prabhuva yesu na prana priyuda uhi ye na prana nadhaginee ప్రాణ ప్రియుడ నీవే నా ప్రాణ నాదని గణంతకారము దీపము గణంతకారము నివేనకు దీపము భీకర తుఫాను లో నా ప్రాణప్రీయు నా ప్రాణ నాదోడని నా ప్రాణప్రీయును మాట్లాడు నీవే చీకు చింతల లో కృంగిణా చీకు చింతల లో కృంగిణి మందగా నాచకుీనా చింతలు బాబితి నాచంతకుర చింత బాపితి నా ప్రాణనాదు వరు లేనకువ ఎవ్వరులూ నా దేవా నా ప్రభువాసూ నా దేవా నా ప్రభువాసూ నా ప్రాణప్రీయుడవు నీవే నా ప్రాణనాదుడనీవే నా ప్రాణప్రీయుడవు నీవే నా ప్రాణ నాదుడనీవే అల్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చేసుకుందాం పరశుద్ధు ఒక తండ్రి మీకు వనాలైనా కృపా మహిళ సర్వోన్నతుడు దేవ మీకే స్తోత్రాలు వేసయ్య యొక్క సహాయం చెప్పి ఇంతవరకు మనం సురూషితంగా కాపాడినైనా ప్రతి విషయంలో మీకే అంగీకారంగా నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వనరాలు ఈ విదే మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపర్చే గొప్ప దేవుడు కలికరించండి గో ప్రభావ మీ యొక్క సహాయత నడిపించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా ఆత్మీయ నియంత్రాలకు ఇప్పమని అది నిన్నే కాదు ప్రభు వాటిని పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా ఇటువంటి క్రైస్తవ జీవితం బహుఆరుద్యంగా ప్రభు వినడమే ఎవరు పాటించలేదు తిన్నారికే మనుషు పిమ్మడు ప్రేమను కనుగొన విశ్వాసాన్ని కనుగొనడా అంటున్నారు మీరు ప్రభా చివరి కలంకృష్టికి విశ్వాసం ఎవరిలో ఉండాలి అంటున్నారు అంత అబర్ధ బోధ అంత అబద్ధ ప్రవచనాలు అంత అబద్ధ దర్శనాలు అంత మోసకరమైన క్రీ జీవితం ఎక్కడ విషయం వేషధర వెలిగే చెంది జీవితానికి కనిపిస్తాని మీరు అంటున్నారు నిన్న మహాశ్రమ ఆరంభమైన చూసి మాకు ఎప్పుడో చూపించినారు పరిపక్వం చెల్లిన దశకి ఎదుగుతున్న ఈ ప్రతి దేశం బహు చెత్తగా తయారైన మాకు చూపించినారు అందుకే ప్రభా మీకు ఉగ్రత బయలుదేరింది అంత తిరుగుబాటు ధనము అంత మోసకరం ఎక్కడ చూసినా దగా కుట్ర అవును ప్రభు నిరపరాధులు రక్తాన్ని చింతిస్తుంది లోకం నేను అందుకు ప్రభు అవును ఎవరు ఆ యొక్క ఉగ్రతకి తలగలరు పరిస్థితుల్లో తెలుమల్ని కాకుండా కలిగించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మరో నేను లాగా ఉన్న క్రైస్తవ జీవితాన్ని కంకరించమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇది ఎక్కడ సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుభాత్మ నడిపింపు మాకందరికి అనుగ్రహించండి మీరు అండి మీ యొక్క కృప వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించడానికి అదృష్టం చివరి వరకు తండ్రి మీ రక్షణ ప్రణాళికలు మేము లాగ సేపడమంత అదృష్టం మీరు అక్కడ సమీప కుట్టుండగా పెద్దపడల్ల లెక్క సిద్ధపరచాలి అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించే శ్రీ పరిశుద్ధ నామంగా ప్రార్థించుతున్నాం తండ్రి మనము కొన్ని వారాల నుంచి యువసత్తుకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం వీవుడు రక్షింపబడ్డ వారిని అందరినీ లీడర్స్ లాగా ఎన్నుకుంటాడు అనేది యువసేపు జీవితం నుంచి నేర్చుకోవాలా మనం అందరం లీడర్స్ లాగా ఉండాలా ఎందుకు లీడర్స్ లాగా ఉండాలా ఈ లోకస్తు లీడర్స్ లాగానే ఉంటారు కానీ మనం ఎందుకు లీడర్స్ లాగా ఉండాలంటే నువ్వు లీడర్ లాగా ఉంటేనే గానీ మార్పు తీసుకొని రాలే ఈ లోకంలో నువ్వు ఫాలోవర్ లాగా ఉంటే క్రిందనే ఉండిపోతావు సేవ జీవితంలో క్రైస్తవ జీవితంలో యాజకులు చేసిన మిస్టేక్ ఇది క్రైస్తవులని కిందనే కూర్చోబెట్టి లీడర్స్ లాగా మార్చలే కానీ దేవుడు తన బిడలందరినీ యాజకుల్లాగా రాజుల్లాగా మార్చిండి అంటే యాజకులు రాజులు అంటే ఈ రోజు భాషలు చెప్పాలంటే లీడర్స్ అన్నట్టు వీళ్ళు వీళ్ళు మనుషులను నడిపించాల యాజకుడు మనుషులకి మంచి మార్గం చూపించాలా రాజు మనుషులని కాపాడాల ఈ రెండు గుణగణాలు మనలోనే ఎందుకంటే యాజక సమూహం కాబట్టి రాజుల వంశము యాజక సమూహం రాజులైన యాజక సమూహం రెండు గుణగణాలు మనల్ని మెలికిసేందుకు యాజకత్వంలో కాబట్టి ఏసీ ప్రభు మనకు అనుగ్రహించబడింది కాబట్టి మనం రాజుల్లాగుండాలా అది మన సేవా విధానము ఆత్మీయ జీవన విధానము ఆ రీతిగా ఉండాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి ఈరోజు కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి యాజకత్వము బహు భయంకరంగా దిగజారిపోయిందని మనం గమనించగలుగుతాం ఎందుకంటే వాళ్ళు లేవి క్రమాన్ని పాటిస్తున్నారు ఇంకా యాజకత్వం ఎల్కి సజకత్వాన్ని విడిచిపెట్టి లేవి క్రమాన్ని పాటిస్తున్నారు అటువంటి క్రమాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బహు కష్టాలుంటాయి మనం అర్థం చేసుకోవాలా అది మోసకరమైన జీవన విధానం అందులో స్వార్థము దగ అటువంటివి ఉంటాయి సంపాదించుకోవాలా ఈ లోకాన్ని అనేది ఉంటుంది కానీ మనుషుల్ని తరుగు చెత్త అనేది ఉండదు అందులో అది నేవీ స్టార్టింగ్ లో ఉంటారు కానీ క్రమేణ మళ్ళ స్వార్థపూరితమైన జీవితంలో ఉంటారు అన్నట్టు ఇంకా అది ఇష్టం లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు సేవా జీవితంలో ఆ రీతి నేను కాబట్టి ప్రభు మరలాంటి ఒక చిన్న గుంపుని బయటికి తీసుకొచ్చేడు వారిని మనము లక్ష మంది అంటాం సాధారణంగా కానీ జనరల్ ఈ వాక్యం అర్థం కాని వారికి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియాలి కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన యోసేపు నుంచి ఏం నేర్చుకోవాలంటే యోసపు వంటి వాడు ఐగుప్తు నశించిపోయేటది అన్యులు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ఆది కాండం నుంచి ప్రగణ గంధం వరకు కానీ అన్నిలో రాజ్యాలు కూలిపోయే కాలం ప్రగణ గందాన్ని చూస్తున్నాం కానీ మొదట తీర్పు దేవుని ఉంటుంది అనేది తర్వాతనే లోకానికి అన్న విషయాలు తెలుసు పెద్ద రాష్ట్ర మొదటి పెద్దగా ఉంటాం మనం కాబట్టి యూసెఫ్ సంబంధించిన మరికొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను మరి దేవిధంగా ఎందుకంటే యోసేపు సేవా విధానం ఏ రీతిగా ఉందని మనం చూసినప్పుడు తన తండ్రి యువసేపుని ఒక అంత మంది పిల్లలలో పదమూడు మంది పిల్లలలో యోసేపు ఒక్కడు ఆయనకి స్పెషల్ గా ఎందుకు కనిపించింది అన్నప్పుడు మనం ఈ విషయం అర్థం చేసుకోదాం పదకొండు మంది పదకొండు పదమూడు మందిలో పదమూడు మంది పిల్లల్లో ఏదైనా ఒక్కడే కనిపిస్తాడు బెన్యామిన్ చాలా చిన్నవాడు తన కూతురు కూడా కదా ఒక రకంగా తింటారు మీద ఎప్పుడు మనం ధ్యానించాల గురించి కదా అమ్మాయి పేరు దీనా దీనా ఈ లోకాన్ని చూడడానికి వెళ్ళింది ఆ తోట ఆ సేమ ప్రాంతంలో ఉన్న ఒక ఉద్యానవనాన్ని చూడడానికి పోయి అక్కడ ఆ సేమ దేశపు రాజ్ కుమారుడు ఆయన మోహించి ఐ మీన్ ఆయన్తో క్షయించట్లు మనం చూస్తాం కాబట్టి ఆయన్ని ఆ రోజు సకేమీలందరూ సున్నతి పొందకపోయేవాళ్ళు ఆ యొక్క యవనస్తులందరూ మరణించకపోయేవాళ్ళు దీనా చేసిన ఆ యొక్క మిస్టేక్ ఈ లోక ముచ్చానికి పోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది తన ప్రా తన జీవితాన్ని పోగొట్టుకుంది ఆయన ఆమె పోగొట్టుకుంది గాక ఎంతో మందిని ఎంత కారణమైంది కొన్ని వందల మంది యవనస్తులు చనిపోయారు గురించి ఆయన అదే రీతిగా తన సొంత అన్నలని నరహంతవులుగా చేసింది ఆయన నేను గురించి ఎవరు జ్ఞానించారు ఎవ్వరు ప్రకటించారు కానీ మనం జాగ్రత్త పడాలి ఈ విషయాలలో మన పిల్లల విషయాలలో కాబట్టి ప్రతి క్షణం మనం ప్రార్థన చేస్తూ దేవుని రక్తం క్రిందికి వాళ్ళని తీసుకొని రావాలా లేకపోతే దుష్టుడు ఏ రీతి వినో గుంజుకొని పోవడానికి తెలుస్తూ ఉంటాడు ఏశప్రభు ఎట్లా ప్రార్థన చేసిండ ప్రేతర్ని నీ గురించి ప్రార్థన చేసినా ఎందుకంటే సైతాన్ని నిన్ను కోరుకున్నాడు దేవుని దగ్గర వాడు గోజాడుతున్నాడు నాకు ఇచ్చా ఇప్పుడు అని నేను చిత్తవర్త చేద్దామని వాళ్ళు కాని కానీ నేను అడ్డగించిన ప్రార్థనలో కాబట్టి మన సేవా విధానం కూడా అంతే అడ్డగించాలా ప్రార్థనలో సైతానికి నుంచి గుంజుకోవాలా వాళ్ళని అది బహు కష్టకరమైన సేవ జీవితం దానికి ఎన్నో రోజులు ఉపాసన నుండి ప్రార్థనలు చేయాల ఇది లేదు మన సేవలో ఎటువంటి జీవన విధానం లేదు యువసేపు ఎన్ని సంవత్సరాలు సముల కారాగారంలో కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభు మనకు ఒక విషయాన్ని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటుండగా మనకు ఆనెస్ట్లీ అంతగా టైం దొరుకుతలేదు ముఖ్యంగా తన పదమూడు మంది కుమారులలో ఎవరిసేపు ఒక్కనే ఎందుకు అంతగా ప్రేమించింది అంటే ఆయన జీవన విధానం ఆయన సాక్ష్యం ఆయన భయభక్తులు వెళ్ళిన వాడుండొచ్చు లేకపోతే దేవుడు కలగెందుకు అబ్బాయికి తప్పిన పిల్లలకు ఎందుకు ఇవ్వలే తన తండ్రి లాకనే తన కుమారుడు కూడా అలలుగా అంటున్నాడు దేవుడు ఈ బిడ్డని ఎంతో స్పెషల్ పని కొరికి ఎన్నుకున్నాడు అనేసి మనం అక్కడ నేర్చుకుంటున్నాం నాకు నిన్న సాయంత్రం నేను దేవుని వాక్యాన్ని జా ఉంటే నాకు టక్కున ఒక విషయం అర్థమైంది ఏంటంటే మతేస వార్త మదటి అధ్యాయం ధ్యానించినప్పుడు ఎందుకంటే నిన్న ఫ్యామిలీ ప్రేయర్లు మతేస వార్త స్టార్ట్ చేస్తున్నాడు ప్రతిరోజు ఒక అధ్యాయం ధ్యానిస్తా ఉంటాం పాత నిదాన్ని అయితే ఇప్పుడు మతేస వార్తకు వచ్చినాం అయితే ఆ విషయాలు ఏంటంటే మనకి ప్రభు ఎప్పుడో చూపించం ఏంటంటే మత్తై శువార్త ఎక్కడ చూస్తామంటే మత్తవార్త మొదటి అధ్యాయం పదహార వచ్చిన మన మరియా భర్త అయిన యోసపు తండ్రి పేరు కూడా యాక్కువే పదహార వచ్చిన అండ్ జేకబ్ బిగాట్ జోసఫ్ ది హస్బెండ్ ఆఫ్ మేరీ తెలుగులో చదువుతాను నేను పదహారవ వచ్చిన మొదటి అధ్యాయంలో పదహారవ వచ్చింది యాకోపు మరియు భర్త అయిన యోసెపును కలెను ఈ చరిత్ర నెరవేరం చూడండి బిట్ పాత నిబంధన కూడా యాకోబు కుమారుడు యోసెపు కొత్త బంధువులు కూడా యాకోబు కుమారుడి పేరు యోసెప్ మరి ఆ భర్త కలెను చెప్పండి ఇది యాక్సిడెంట్ దీవుని ఆత్మ అనేటిదే కదా అది ప్రతిసారి మనకు చూపిస్తాడు ఎందుకని నువ్వు చదివ్వు మనమందరం చదివినా ఈ వాక్యం కానీ దేవుని యొక్క ఆత్మ ఎట్లా నిన్ను నడిపిస్తుంది అనేది నిదర్శనం కాబట్టి పాత నిబంధన యాకోబు కుమారుడు యోసేపే క్రొత్త నిబంధనలు కూడా యాకోబు కుమారుడు యోసేపే కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ యాకోబు కలలు చూస్తాము ఈ యాకోబు కలలు చూడము క్రొత్త నిబంధనల్లో కూడా యాకోబు ఉన్నాడు మరియు క్రొత్త నిబంధనలు యోసేపు కూడా కలలుగర్లేదు ఎందుకు కనలేదంటే ఆత్మీయ యువసేపు ఉండాలా వీళ్ళ జీవితంలో పాత ఇబ్బందుల్లో ఉన్న యోసేపు ఇక్కడ కనిపిస్తలేడు ఈ శరీరమైన యువసేపు అందుకే కళలు కానీ ఎప్పుడైతే మర్యాద ప్రధానం చేయబడిందో అప్పుడు ఆయన కళలు స్టార్ట్ అయినది అంతవరకు కళలు వచ్చినట్లు ఎక్కడ చూడం ఎందుకంటే మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్న ఆ ఏ యువసేపు పాత నిబంధన యువసేపు ఆయన ఎప్పుడైతే మన యేసు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నాడు యేసైతే కన్యమీ గర్భంలోకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయిన ఈ కళలు ఈ యోసేపు జీవితంలో కాబట్టి యేసు ప్రభు హృదయంలో ఉంటే నీకు దైవికమైన కళలు వస్తాయి అది మనం నేర్చుకోలేదు ఇది సత్యం గ్రహించినందు ఇక్కడి మీదట ఎన్నో దైవికమైన కళలు ఇస్తా దేవుడు ఈ సత్యాన్ని స్వీకరించినప్పుడే లేకపోతే నీకు రావు ఆ అనేకమైన కళలు వ్యర్థమైన కళల నుంచి మనం చూసినాం ప్రసంగిలో కాబట్టి దైవికమైన కళలు పట్లోకానికి సంబంధించిన కళలు నీ జీవితంలో రావాలంటే మటుకు ఖచ్చితంగా నీ హృదయంలో ఏ స్ప్రండా ఎవరిసేపు ఎక్కడ ఉంటే అక్కడ కలలు వచ్చినాయి ఉదాహరణ చూడండి ఎవరిసేపు కారాగారంలో ఉన్నప్పుడు పానదాయకునికి కాలు వచ్చింది భక్షకారానికి కాలు వచ్చింది మరి వాళ్ళ కళలు రాలే కాబట్టి ఎవరిసేపు ఎక్కడ ఉంటే అక్కడ కలలు వచ్చినాయి అదే రీతిగా ఫరు ఇట్లా అడుగు పెడితే ఫరు వచ్చింది అంతే దానియలు అంతే దానియలు ఎక్కడంటే అక్కడ కళలు వస్తాయి దానియలకే కాదు దానియలు చుట్టూ ఉన్న కూడా కళలు వస్తూ ఉంటాయి ఈ ఆత్మీయ సత్యం అర్థమైన నువ్వు యేసు నీతో పాటు ఉన్నప్పుడు నువ్వు కూడా పరలోకానికి సంబంధించిన కళలు కనగలవు దేవదూతలకు సంబంధించిన కళలు నువ్వు కనగలవు ఆ ఆత్మీయ ప్రపంచంలో దేవదూతలు ఏ రీతిగా పనిచేస్తుంటారు నువ్వు జాగరుకులు పరులతో నుంచి కిందికి దిగొచ్చి వాళ్ళ పన్ను ఎట్లా ముగించుకొని పోతుంటారో నువ్వు చూడగలవు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ జాగరూకులతో మాట్లాడగలవా ఆ దూతలతో మాట్లాడగలవా ఎందుకంటే ఆ అనుభవం అంత ఇంత నేను చూసినా కాబట్టి నేను ధైర్యంగా ఇక చెప్పగలుగుతున్నాను నాకు ఇంకా ఆశ్చర్యం ఆశ అటువంటి అనుభవంలో ఇంకా డీప్ గా వెళ్లిపోవాలని కానీ దురదృష్టం ఏంటంటే నేను అంత డీప్ గా వెళ్ళిపోతే మీకు నేను దొరకను ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర ఉండలేండి నేను నేనంత డీప్ వెళ్ళిపోవాలంటే అంత స్వార్థపూరితంగా అనిపిస్తాను నాకు అంతసేపు నేను ఒక్కరిని ఆ డీప్లో వెళ్ళిపోయి మీకు ఎవరికి కనిపించకుండా భోజనం అనుకోండి మీకు ఎవరు చూపించడం ఎందుకంటే మీకు స్వతహాగా అటువంటి ఆశ లేదు మీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరుండరు ఖచ్చితంగా అది నేను ఎటువంటి ఆత్మని వెంబడిస్తున్నా నన్ను ఎటువంటి ఆత్మ నడిపిస్తుందో మీరు అదే ఆత్మ చేత నడిపింపబోడగలిగితే వీటిని నుంచి చూడగలవు లేకపోతే నీ సేవ నిస్ఫలం అయిపోతుంది అదే రొటీన్ లైఫ్ అయిపోతుంది ఎప్పుడు చెప్తున్న వాక్యమే యథావిధి చేస్తున్న ప్రార్థన ఎప్పటిలాగానే పోతున్నాము వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం ఈ నుంచి నగర్ అజీర్ నగర్ నుంచి చిల్కూరు చిల్కూరు నుంచి నాగిరెడ్డి గూడెము ఇంతేనా లైఫ్ ఇంకెక్కడెక్కడో పోవాల నువ్వు నీకు తెలుపు అది నేను ఎక్కడెక్కడికో దేవుడు హుతిఫారీ ఇ నుంచి కారాగారంకి పోవాల నువ్వు నుంచి ఐగుప్తు దేశం అంతా తిరిగిందా లేదా ఎప్పుడైతే జఫనట్ పనియా అని ప్రయోజించినాక అసనత్ అనే ఫిఫర్ కుమార్ నుంచి పెళ్లి చేసినాక అప్పుడు ఐగుప్తు మొత్తం తిరిగిండు అయినా మొత్తం ఎంకట అవమానం కాబట్టి ఎవరిదైనా వీడ ఎవరిసేపు వీడ పిచ్చి పని చేసిండో ఫొఫర్ భార్యతో అని అది గుర్తు చేసుకున్నట్లు కానీ ఎప్పుడైతే తనకి అసనత్ భార్యలాగా వచ్చిందో అప్పుడు ఐగుప్తు దేశం అంతా తిరిగిండి అని ఉంది ఇప్పుడు చెప్పండి మనమంతా అటువంటి జీవన విధానంలోకి పోవాలా లేదా ఆశ్చర్యం ఏంటంటే యాకోబు తన కుమారుల్లో అటువంటి యోగ్యతను చూడగలిగిండు గొప్ప గొప్పవాడు కాబోతున్న ఆ యొక్క ఉన్న ఆ ప్రతిభని మనం గమనించగలిగిండు కానీ తన అన్నదమ్ములు యోగసప్ లో ఏం తీశారంటే వీడు మనకి వ్యతిరేకస్తుడు మనకి కాంపిటీటర్ అనుకున్నారు అన్నలు చేసాడు కానీ యూసఫ్ ని అమ్మిన ఆ వాళ్ళని ఏమంటారు ఐగుప్తీలు వర్తకులు ఆ ఐగుప్తు వర్తకులు యోసఫ్ ని ఫొతిఫర్ అంటే యోసఫ్ లో మస్తు డబ్బు చూడగలిగారు కానీ ఫొతిఫర్ ఏం చేసాడు తెలుసా యోసఫ్ లో మంచి సేవకుడు నా ఇంటి అంతటి మీద మంచి సేవకుడు లీడర్ లాగా పెడితే నా ఇల్లునంతా సక్రమంగా చూసుకుంటాడనే మంచి సేవకుడుగా ప్రతిఫర్ చూసి యువసపులో కానీ ప్రతిఫర్ భార్య ఏం చూసింది యోసప్లో బహు తెలియగలడు వీడు బహు హ్యాండ్ సంస్థలో చూడడానికి ఎంతో అని మోహించింది పాపపూరిత మన జీవం కానీ ఫరో ఏం చూసింది చెప్పండి యువసపులో దేవుని ఆత్మ ఉంది తనలో అందుకే ఇవన్నీ చూపు చూడగలుగుతున్నాడు కానీ అసలు అయితే ఏం చేసింది ఆయన భారత తన యోస్ ఇటువంటి వాడు నాకు భర్త లాగా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పింది ఆయన ఒక బానిస వచ్చి ఒక ఖైదీలాగా ఉండి నా అటువంటి వ్యక్తిని ఒక గొప్ప రాజు దగ్గర దేశానికే ప్రధాన యాజకుని లాగా ఉన్న సుతిఫర్ కుమార్తె ఎట్లయినమి పెళ్లి నాకు ఆశ్చర్యం ఉంటుంది ఈ కూడా ప్రతి ఒక్కరు యూసెప్ లో ఏదో ఒక గుణగణం చేస్తున్నారు కాని మన దేవుడు మటుకు ఇతన్ని ఒక గొప్ప లీడర్ లాగా చూసాడు ఐగుప్తుకి నంబర్ టూ లీడర్ లాగా చూసింది దేవుడు ఐగుప్తుని రక్షించే రక్షకుడు లాగా చూసిడు దేవుడు యూసెప్ చెప్పండి మనం కూడా కదా ఏ ఏ రీతిగా చూస్తున్నాం ఒకడు ఇలియా ఒకడు మోసని ఒకడు పాతకి పొందిన ఇతను ఒక ప్రవక్త ఈతోనొక వడ్రంగివాడని అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్కరు లాగా చూసి నువ్వేం చూస్తున్నావు దీవం వల్ల దేవులు కుమారణం అని చేస్తున్నావా లేక నీ రక్షకుడు నీ రాజు నీ తండ్రి నిన్ను కాపాడేవాడు రాజులకు రాజు సమస్త సృష్టికి రాజు ప్రభువులకు ప్రభు యాజకులకు యాజకుడు అని పక్షధర వన్ మీకు అనాలైనా ఒక్కొక్కరు ఒక్కొక్కరు లీట్టుగా చూస్తున్నారు యువసేపుని కానీ ప్రభా మేం మటుకు యువసేపుని మీకు నీడ వంటి వాళ్ళగా చూస్తున్నాం తండ్రి రాబో రాబో ఒకటి నిజ స్వరూపం దాని నీడని యువసేపు అని మేము చూడగలుగుతున్నాం అవును ప్రభు మేం మటుకు ప్రభావం నీడని వెంబడించాం నిజస్వరూపం ఏంటంటే పాత నిబంధన యువసేపు అంటే మీరు బహుశ్రేష్ఠులు ప్రభావ అవునైనా అటువంటి దేవుణ్ణి మేము పొందుకునేందుకు మేమెంతో ధనిలం మేమేమిచ్చి కూడా ఈ ప్రకటన చెల్లించుకోలేం మీరు చేసిన ప్రయాదనాన్ని మీరు ఇచ్చిన ప్రయాదానాన్ని మమ్మల్ని కొనుక్కున్నారు మీ సత్తు ప్రభుత్వ కాబట్టి సంపూర్ణంగా మీ ప్రతి జీవిస్తాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి సరే మనం ఒక్కొక్కరుగా ప్రార్థనలో వెళ్ళిపోదాము పరిశుద్ధి ఉదయం నేను మనకి ఎంతో ఉన్నాడు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో అయ్యా మరి ఏ శోభలో మంచి మేము అనేక సార్లు అనేక రోజుల దాంట్లో ఏ జీవితంలోంచి అయ్యా మా జీవితాలకు ప్రభ కావలసినటువంటి సారాన్ని మేము దాన్ని పొందుకొని దాని నుంచి మేము దీని ప్రభా అయా ఏ శోభ గుణగణాలన్నింటినీ ప్రభా అయా మీ గుణాలన్నింటినీ ప్రభా అయా మేము పొందుకొని వాటి ప్రకారం జీవించడాక మా కోపలను ప్రభా మీరంటున్నారు ప్రభా నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధి ఉండండి అన్నాడు నా తండ్రి ఆ పరిశుద్ధత లేని జీవితాన్ని మేము జీవిస్తూ అయా మా పెద్దవాళ్ళతో వ్యర్థంగా ఆరాధిస్తూ అయ్యా మీ శిక్షకు మేము అర్హులు కా మీ శిక్షణ మేము పొందలేం కాబట్టి వాటి విడిచిపెట్టి దీని నుంచి మేము పరిశుద్ధాత్మని ప్రభా పొందుకొని మేము కూడా పరిశుద్ధత కలిగి జీవితం రావాలని కుప్పించండి ప్రభా మీ సహాయకులుగా ఉండండి తండ్రి అయ్యా ప్రభా ఇది మా వర్లని కాదు కానీ కేవలం ప్రభా అయ్యా మీ సహాయం వల్లనే మేము పొందుతాం ప్రభా మేము ఆ విధంగా నేర్చుకోవాలా తెలుసుకోవాలా అనేకులకి అనుభవపూర్వకంగా ప్రార్థించాలి ప్రభా ఆ విధంగా మీరు తీర్చిదిద్దామని మీ సహాయం కేందని ప్రార్థిస్తున్నారు ప్రభా అదే విధంగానైనా ముఖ్యంగా ప్రభా నిన్నారాన ప్రభా మేము ఎండు వచ్చినటువంటి గ్రామాన్ని అయ్యా ఈ పాఠశక్కి తీసుకొస్తాము తండ్రి ఆ ప్రాంత ప్రాంతాల్లో ఎప్పుడు ఎవరు వెళ్ళలేదు ప్రభా అ కానీ వాళ్ళు మమ్మల్ని స్వీకరించారు అయ్యా మిమ్మల్ని స్వీకరించారు కాబట్టి మీ నామంలో ఆ ప్రాంతాల్లో కాడు కుట్టిన ప్రభా అ వాళ్ళు స్వీకరించినప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రభావిత గొప్ప వెలుగులు నింపమని ఆయా అనేకుల్ని ప్రభా మీ సాక్షులుగా అయ్యా మీ పరిచయం చేసే బిడ్డలుగా మీ సాధారణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మీరు ఎన్నుకోమని ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా ప్రభా మధ్యవీడు అనే గ్రామం మారేడు నెల్లి మండలంలో ప్రభా లక్ష్మణ్ లక్ష్మణ్ అనే అబ్బాయిని కొమ్మారెడ్డి అనే అబ్బాయిని లక్ష్మణ్ రెడ్డి అనే అబ్బాయిని వాళ్ళందరినీ ప్రభా మీరు ప్రభా మీరు ఆకర్షించండి తండ్రి వారు ఒప్పుకున్నారు ప్రభా అయ్యా సపోర్ట్ చేశారు కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యారు ప్రభా కాబట్టి ప్రభా అయ్యా మీ మాటను వాళ్ళు స్వీకరించారని నమ్ముతున్నాం కాబట్టి మీరు వాళ్ళ జీవితాల్లో విరుగు నింపి ఆ గ్రామాల్లో ముఖ్యంగా వీధులు ఉన్న జనాలు ప్రభావిత ప్రకటించేవాడిలాగా వాళ్ళని తీసేదని ప్రార్థించిన అట్లా ఏంటండ్రి గొర్రగో శ్రీలంక అనే ప్రాంతంలో మంగిరెడ్డి కాసులమ్మ వీళ్ళందరినీ మీరు ప్రభా మీరు ఆదరించండి కనికరించండి ప్రభా ప్రభా ఎదుగునైనా మా పిడ్డ మరి తీసుకెళ్లి ఆ మెడిసిన్స్ ఆ స్నాక్స్ తీసుకెళ్లే విషయంలో మళ్ళీ తీసుకొచ్చే విషయంలో వాళ్ళందరినీ గ్యాదర్ చేసే విషయంలో మంగిరెడ్డి మాకు ఎంతో సహాయకులుగా ఉన్నాడు ఇది మేవిచ్చినటువంటి అవకాశం ఉందా కాబట్టి ఈ ప్రణాళిక ఆ బిడ్డ ఉన్నాడు స్వీకరించాడు మరొకసారి రమ్మని ఇన్వైట్ చేశాడు కాబట్టి ప్రభా మీ కు చూపించి ఆ బిడ్డ మీద ప్రభా మీ పరిశుద్ధత్మ సహాయం ప్రభా ఆ బిడ్డని మీ స్వర్తిగా మార్చుకోమని ఆ బిడ్డ ద్వారా అనేకుడికి ప్రభా ఆయా మార్గదర్శిగా బిడ్డ ఉండలాగని కుటుంబాన్ని సహించండి ఎవరైతే వారి పనులను వచ్చారో వారందరినీ మీ హస్తాలు కప్పు చెప్తా ఉన్నావు ప్రభ వారి జీవితాలకు పని వెలుగు నుంచి నింపమని ప్రార్థన తర్వాత ప్రభా సోలార్ వాడీ అనే ప్రాంతంలో తండ్రి రామకృష్ణారెడ్డి అనే అతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడండి అట్లాగే ప్రభా మేము వెళ్ళినటువంటి ఫస్ట్ రోజు విజిట్ చేసినటువంటి రెండు ప్రాంతాన్ని ప్రభావయ్య మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే తండ్రి మేము తిరిగిన ప్రతి ప్రాంతంలో ప్రభావయ్యయా మీ గొప్ప మీ నామంలో మీకు కాలు పెట్టాయి కాబట్టి మీకు గొప్ప కార్యాన్ని అక్కడ చేసి మరి చట్టం మళ్ళీ మరి కొంతకాలం మేము వెళ్ళాలని ఆలోచించేటువంటి ఆ ప్రాంతంలో ప్రభావం మీకు ఉపయోగించి ప్రతి ఒక్క బిడ్డను మేము మనోజ్ చేయండి సుప్రభాదీవాణి నా ప్రభా కొ నాప్రభాత పోయింద్రు ప్రభా అందర కృష్ణ కొందరూప్రభ వాళ్ళు సహకరించని వాళ్ళు స్కృతపరిచి పావితపరచండి నాది అక్రమే జరిగి స్నా నా దీవం అక్కడ మహిమ రావాలని ఖరీంచే ముఖ్యంగా ఈ వైరస్ తీవ్రపోతుంది కరేకా వాళ్ళు ఎంత మందికి వచ్చింది వాళ్ళ శ్వాసపరచని వాళ్ళ ఆత్మ తెలువండి వాళ్ళ జ్ఞానం తెచ్చండి ఆలోచన తెచ్చి వచ్చి వాళ్ళ రక్షణ పొందాలా వాళ్ళ కుటుంబం రక్షణ పొందాలా నా దీవానికి శ్రోతం చేస్తాం అలాగే అలాగే ఎంతో పడిపోయిన సేకులు సేవపరచండి తిరిగి లేవనె తినేప్రభ వ్యవస్థలు సేవ చేయాలా నా దీవానికి శ్రోతం మా దేశంలో జగాల శువార్త జరగాల నా దీవానికి శ్రోతం చేస్తాం ఏశప్రభా వద్దరుంది అలాగే వాల్బీ సత్యం పోవాలా వాల్వి మారాలా సరస్వతం రావాలా అలరిగా గొప్ప కార్యం చేయండి ఇంత వాక్యం ప్రభావండి అలాగే నా దివాణి జీవితం కార్యశిధి చేస్తాం నా దివాణి చేస్తాం ఏశప్రభ నా దివానికి ప్రభావం గుణగాలం నింపండి గుణగాలంతో స్థలంతో నింపండి నా దివాణ్ణి కనుకొని జీవించాలా భయం పర్తి జీవించాలా మీరు పరిశుద్ధమైన పరిశుద్ధి ఉండాలా మాకు చూడండి శుభ్రాన్ని చేటే కనిపిస్త కనుక ఎక్కడ ఉంది ప్రభా తొలగించి అయినంతపురం వాక్యం అవదంలో ప్రభా నాటించి దాన్ని నమ్మలేస్తాను సాధించి ప్రకటించే సు బిడ్డగా తయారు చేసి నీ కోసం రోషం పౌరోంగా జీవిస్తాను హలో నేను చేస్తాను యో అధికారాలు కేరి దినాల మంచిగా సాధ స్తోత్రాలు తండ్రి కేవలం అయోగ్యమా పాత్ర అభివయం తండ్రి ఈ దినాన్ని చూడటానికి కానీ యోగ్యత లేదు కానీ నర్శించిన అనేకుల కంటే శ్రేష్ఠులతో మళ్ళీంచి ఈ దిన తండ్రి అయ్యా ప్రేమలు తండ్రి ఉచితం ఏమైతే ఉందో నేర్పించాలనుకుంటున్నారో ఈ దిన అభివృద్ధి తండ్రి ఈ ఆధారపడ వలన మీరు నేర్పించండిగా తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం ఎంగుల తండ్రి రాజా నమ్మకమైన తండ్రి మా మధ్యన వాక్యానికి పదనాలు ఏర్పట్టండి పన్నెండు చేయండి మా మీ జీవితంలో అభివృద్ధి చెప్పడానికి కాదు అయ్యా నమ్మకమే తండ్రి మీద ఆధారపడే విధానం మీ చిత్తాన్ని ఆత్మ సేవ నడపజల తొలి ఉండే వంద ప్రతికై మీకు ఆశీలించుకుంటున్నాం వారి జీవితాలను బట్టి కుటుంబాల బట్టి వారి వ్యక్తిగత కుటుంబ సాక్ష్యాలకై కొ ఆచరించుకుంటున్నాం గోపునాదులు వేయవరకు మీ క్రిస్త ఏర్పాటు చేసుకున్నప్పటికై ఆయా నిజమైన యూతులుగా పరిస్థితి ప్రజలుగా రాజు గుంపుగా రాజులైన తనివారుగా నేను ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాలు అద్భుతమైనటువంటి ప్రణాళికలు అద్భుతమైనటువంటి సంకల్పాలు మా యొక్క తెలియనాలు అటు పిలుపుకు అటు దేవా ఆ తగిన జీవితం చేయించడానికి కొడుకున్న విగ్రహించండి పైందేవాళ్ళ తండ్రి స్వభావము నటి స్వభావము ఇలా లోక స్వభావము తండ్రి ఎరుపయ స్వభావం కలిగినటువంటి నా జీవితాన్ని గురుణానుకరించండి అయ్యా లేని అయ్యా తెచ్చే జీవితంగా మన జనపరి జీవితంగా ఉండడానికి గృహించి మనం ప్రార్థిస్తున్నాం గడిచిన మూడు జనాల్లో తండ్రి మీరు జరిగించినటువంటి సేవ క్రితం మీరు ఎవరితోటి మాట్లాడినారో ఈ రకమైనటువంటి కార్యం వారి హృదయాల్లో జరిగిందో నవైపు హృదయాలు మీ వైపు దిగబడ్డాయో మాకు సర్వగ్రామణ దేవుడు తంటే నడిపించిన దేవుడు మీ చిత్త పూర్ణం చేసుకున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి వాళ్ళ యొక్క సంక మా యొక్క ఉద్దేశాలు మా యొక్క తలపుడు కంటే మీ తలంపులు గంభీరమైనవి తండ్రి ఇక మీ చేతిలో మీరు దాన్ని ఫలప్రదంగానూ తండ్రి వాళ్ళ హీనత తోటి దేవ నమ్మకం కంటే కొద్దిగా చెప్పినటువంటి పరిచర్యను దేవా నమ్మక వహించండి బుక్గా విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాం రెండు గ్రా ఎంగుల కంచ్రి అయ్యా ఏ విధమైనటువంటి ద్వారాలు మరికొన్ని మా జీవితంలో తెరవమని అయ్యా నమ్మక వహించండి పాదాలు కొట్టుకుంటున్నాం ఎక్కడ ఎప్పుడు ఎలా నడిపించినాయన్నారో తండ్రి అయ్యా అటు నడుపు దొరికి వైపు చూస్తున్నాం మీ అధికారం కిందకి మీ యొక్క నమ్మకం అంటే చిత్తం కిందకి మమ్మల్ని తెచ్చుకుంటుండగా అయ్యా అతి కృపను అంటే దయవను గురించి మనం ప్రార్థిస్తున్నాం దయచండి వ్యాప్రస్తుల్ని మీ పాసనం తెలియపెట్టుకుంటుండగా మన విశేలు ఉన్న వారిని మీ పాసనం తెలియచిపెట్టుకుంటుండగా హృదయాలను మీకు తెచ్చి అయ్యా నమ్మకం ఎంచండి ఎవరు నశించుకోవటం ఇష్టం లేదు కృపను అను గురించండి వాతావరణానికి సంబంధించి యుద్ధముల పరిస్థితుల్లో ఉన్నవారు కరువు పాటకల్లో ఉన్నవారు అయ్యా నమ్మకం ఏంటంటే ప్రకృత ప్రకృతి దేవ విపత్తికర పరిస్థితుల్లో తండ్రి అయ్యా నమ్మకం ఏంటే ఆపదల్లో కష్టాల్లో ఇరుకులో బాధల్లో నమ్మకం ఏంటంటే ఇంత మంచి శ్రమలు హింస చర బంధకల్లో ఉన్నారు ఆ పొందటలో ఉన్నారు అయ్యా వారందరిని బట్టి మేము ఎక్కువ చూస్తున్నాం ఎదిగో దేవా స్థితి కలిగిన హృదయాల్లో మీరుంటామన్నారు అయ్యా వారి హృదయాల్లో వారి ఆత్మల మీద ఎత్తుపెట్టుకుంటుండగా ఆధ్యాం చేసుకోండి కృపలను అనుగ్రహించండి ఈ రోజు మాకు ఇచ్చినటువంటి క్షేమానికి సమస్తమైన ఈవులు సమస్తమైన ఆశీర్వాదాలు మీకు అటు ఈవులు ఆశీర్వాదాలు వారికి కూడా ఉపమరించమని అయ్యా చూస్తుండేలా సహాయం చేయాలని ప్రార్థిస్తుంది అట్టి వారు దేవ పనికి మారి తండ్రి అయ్యి ఆ జ్ఞాపకం చేసుకొని అయ్యా గురించి మనం ప్రార్థిస్తుంది తండ్రి ప్రేమ వెళ్ళి రాజా మీ యొక్క నాకు మీ యొక్క కృప మంచితనానికిన్నారు ప్రేమలో తండ్రి వెలిగంటి రాజా అంత ఈ నానమ్మ తగ్గింది ఒక రెంగుల గంట రాజాండి అయ్యాపను అనుగ్రహించమని యాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి రెంగులు గంట రాజా గ్రహించండి మనసించే ప్రాంతాల్లో దేవాంగ్ సాక్షులుగా అయ్యాక అనుగ్రహించండి సహాయం చేయండి రెంగులు గంట రాజ అంగించండి అయ్యా రెంగుల గంటరాజ నా చేసిన రక్షణ గురించి అయ్యాస్తుండగా గృహం అనుకరించండి మీడికించండి తండ్రి అయ్యానికి పెంచండి కోత విస్తారంగా ఉండగా పని వారి కొరత నిపాదాన్ని పుట్టుకుంటున్నా తండ్రి సహాయండించండి తింట్రాగా మహింగింద్రే అయ్యాద అని పుట్టుకుంటున్నా తండ్రి ఎంతమంది అయితే మీ బిడ్డలో మీ నామం కొరకే నలుగురి ఏవా సాక్షులుగా ఉన్నారు అయ్యి ఆశ్రమంలో హింస ద్వారా వెళ్తున్నారు అటు కుటుంబాలని అటు సంఘాలని ఏవాసీ లేదు పట్టుకుంటుండగా ప్రంగులగిరి రాజా మీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తిని వేస్తున్నాము దేవా నమ్మకానించండి అయ్యా మీ అధికారం ప్రతిగతిస్తుండగా లయపరచండి అభివృద్ధి పడుతున్న వాక్యం అయ్యా అనే హృదయాలు మీ వ్యక్తి కేదిగా ఉండడానికి సహాయం చేయండి రెంగులగిరి రాజా నమ్మకాని తండ్రి నామకర్త క్రైస్తవులు సమకూర్పుపై మీ పాదాలు పట్టుకుని నామకృపణను గ్రహించండి రెంగులగిరి రాజా ఏక సమయంలో తండ్రి మీరు సాయం చేస్తారని ప్రండి నీ యొక్క నమ్మకత్వానికే నీ యొక్క మంచితనానికి ఆశ్రయించుకుంటూ ప్రేంగులు తింటే తండ్రి ప్రేంగులు తింటేగా సమస్కే నీకు నాచరించుకుంటూ నీ వైపు చూస్తూ మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు వారి పరిశుభైన మృతమైన వీడుకుంటున్నావు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుల సమయాన్ని చిత్తానుసారం గాను మిమ్మల్ని సంతోషపరిచి మీ నామాన్ని హెచ్చించి బిడ్డలు గాను మేము తమకు సహాయం చేయండి తండ్రి మాలో ఏ అపవిత్ర అపవాదికి చోటు తండ్రి పవిత్ర పరిశుద్ధుడు వైపు నీటిగా ఎదుగుటకు నాయన మాకు కావలసిన శక్తిని ఆలోచనలను దయచేయండి ప్రభా మనుషులను మెప్పించే వారి వల్ల తండ్రి ప్రభా వేషధారల వల్ల మేము ఉండక తండ్రి ప్రభా నైనా నీ యొక్క నీతిని రాజ్యాన్ని మేము ఎదికి దానిలోనే నివసించే వారముగా ఉండేటకు సహాయం చేయండి జీఫ్న తండ్రి ప్రభా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఆ ఏసీపీ గారి జీవితము నాయన ఆ కళల జీవితము తండ్రి ప్రభా మేము కూడా ఆ లీడర్షిప్ ని ఉండి తండ్రి అనేకుల్ని మీ వైపు తృప్తివరంగా ఉండటానికి సహాయం చేయండి ఒక ఫాలోవర్ గా కాకుండా తండ్రి ప్రభా లీడర్ గా తండ్రి ముందు కొనసాగి తండ్రి మీ నామాన్ని హెచ్చరించే వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి కళల ద్వారా నాయన ఈసంటే అతడి కళలు ప్రతి వారికి వస్తున్నాయి ప్రభా అవి మాతో మాట్లాడినారు ప్రభా కొత్త విషయాలు అనేకం మాట్లాడి ఉన్నారు తండ్రి ఈ వాక్యం మా హృదయ నిలుచుటకు సహాయం చేయండి తండ్రి మేము ఏపీ కదా మా సహోదరులను క్షమించి ప్రేమించే వారంగా ఉండు టెక్స్థానానికి రోడ్డు గంటలుగా ఉండండి ప్రభు నైనా వేస్తాయా జాస్వాణ్ మీ చేతిలో కప్పచెప్పాశ్వనం ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి మేము ఇలాంటినీ సంపూర్ణ ఆరోగ్యం పిరలుగా చేయండి స్వస్థపరచండి మీరు మీ నామాన్ని మేమపరుచుకోండి తండ్రి అదే మరిగా నైనా వేస్తా నైనా యొక్క ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళినాము తండ్రి కొత్త అనుభూతిలో తండ్రి వారి నిమిత్తం ప్రార్థించటకు మాకు అవకాశం ఇచ్చినారు అక్కడ విత్తిన వాక్యము హృదయంలో ఫలించటకు సాయం చేయండి వారు నేర్చుకున్నకు సాయం చేయండి ఆ మెడిసిన్ ద్వారా వారు స్వస్థ పొందుట సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఏసు ఇంకా నూతమలు వెళ్ళేటకు సహాయం చేయండి నూతన కార్యాలను జరిగించండి ప్రభావ దీనిలో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు అభిషేకించి ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తోడుగా నిడుగా ఉండండి నాయనా ఏసురాజ అదే ఇంకా ఎక్కడెక్కడైతే సువార్త అందబడలేదు ఆ ప్రాంతాలకు ఆయన అనేకులు వెళ్లి మీ రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండేటట్లు సహాయం చేయండి లేవనెత్తమని వేడుకొని వచ్చింటున్నాం అక్కడ మాకు సహాయం చేసిన పాస్టర్లను దీవించండి వారిని ఆశీర్వదించండి ప్రభావ అదేవిధంగా ఒళ్ళు జరుగుతున్న పరిస్థితి బట్టి ప్రార్థిస్తుంటుంది ఆయన వారికి సమాధానం దయచేయండి ఆయన వారి తెగువ తె ధైర్యం మాకు దయచేయండి ప్రభు నాయన ఈ సవా మనుషులను మెప్పించి వారి ముందట మేము యాక్టింగ్ చేసే వ్యక్తులుగా ఉండక తండ్రి నిజమైన తండ్రి ప్రభా తాపత్రయము వేదన తండ్రి సువార్థ ప్రకటన తండ్రిని బ్రట్టుకుంటే కిస్తే చావైతే లాభం విధంగా మా జీవితాలు అందుటానికి సాయం చేయండి ప్రభా గత నెల గత ఈ సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చినారు తండ్రి కోవిడ్ నుంచి ప్రతి విషయాలల్లో ఆపదాలలో నాయన ఆర్థిక సమస్యల్లో అన్నిటిల్లో నాయన నాకు సహాయం చేస్తూ ప్రత్యేకంగా నాయన ఈ స్రద్ధ నాకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాలంలో నాతో మాట్లాడన్నారు ప్రభు ఆయన వందడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే మరిగా నాయన ఈసారి కోవిడ్ బాధితులు తండ్రి ప్రభావాలు విస్తరిస్తూ ఉంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మరల అవేర్నెస్ దయచేయండి ప్రభు నైనా వారికి ఇమ్యూనిటీ శక్తిని దయచేయండి అదే మరిగా నాయన వారికి రక్షణ దయచేయండి నాయన రైతులు వలస కూలీలు నాయన అనేకలు పేదలుగా అనాథలుగా దిక్కలేని వారుగా ఉన్నారు అయినా లెఫ్సి వాళ్ళు వికలాంగులు వీరిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి వీరిని మీ చేతిలో తప్ప చెప్తుంటున్నాం తోడుగా బలపరచండి ప్రభా సహాయం చేయండి ప్రభావ అదే మరియు ఆయన కాపరల నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం ఆయన అయ్యా వాళ్ళ కాళ్లను వాళ్ళను బలపరచండి ప్రభా సహాయం చేయండి ప్రభా వారికి ఆయన వారిని నిమిత్తం ప్రార్థించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలి ప్రభా నాయన ఈసే మరిగా సంఘాల నిమిత్తమై యొక్క బిడ్డల నిమిత్తమే ప్రార్థిస్తుంటున్నాం సంఘాల క్షేమం దయచేయండి యువన బిడ్డల క్షేమం దయచేయండి ముఖ్యంగా భ్రష్టత్వం సంఘంలో రాకుండా సహాయం చేయండి ఒకవేళ సంఘంలో భ్రష్టత్వం ఉండి ఉంటే పారదరులు అంది బిడ్డలు నీ శక్తిని ధరించుకుని వారు అపవాదం ఎదురించే వారిగా నేను మేమందరం ఉండేటప్పుడు బలపరచండి దీనిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని నాయన ఇంకా గొప్పగా వాడుకోమని బలపరచమని మా రక్షకుడు మా ప్రభుకుమారు స్తోత్రం ప్రభా పరిశుద్ధు గొప్ప దేవ స్థావశక్తి సంపూర్ణ మౌన తిరగ దేవ మహిమ స్వరూప తండ్రి కృపమైన నీకేస్తున్నా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కురుపర్మకాన్ని గురించి నడిపించండి మీకు నూతనమైన అభిషేక కర్మకాన్ని గురించి నడిపించండి ప్రభావ ప్రతి చోట మీ కురులందరి సాక్షిని పెట్టుకుని ప్రభావ యొక్క సమాప్తి చివరి అంచులు మీ ఉంటుందిగా ప్రభా నైనా ఇసు మీ ఆకలి సమించిన ప్రతి ప్రవేశాలు మా కాలంలో నెరవేడుతున్నాయి ప్రభా వాటి మేము చూసేలాగిన ప్రభావ ఆత్మీ నేతలు ఇప్పినారు ప్రభా మీరే మాతో మాట్లాడు అనేకమైన విషయాలు మేము మాకు నా దేవానికే వనాలి ఇసు ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ఓ ప్రభా మేము ఆ యొక్క మాట్లాడుతున్నారు ప్రభా నీకు వందా ప్రభా ఏసేపు ప్రభావ ఈ గుప్త దేశంలో ఒక లీడర్ లాగా ఉన్నాడు ప్రభావ ఆ దేశాన్ని కాపాడగలినాడు ప్రభావ నైనా ప్రభావ మీకు నీడ వంటి వాళ్ళగా అనిపిస్తాడు కానీ నిజస్వరూపం మీరు ప్రవ్వా నైనా ఈ సయానికే వందన గొప్ప దైవానికి స్తోత్రాలు మేము లీడర్ లాగా ఉండాలా ఓ ప్రభా మేం మేము గర్విస్తలేం ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా ఒక రాజు దేశాన్ని కాపాడంటే ఒక రాజుగా ఉన్నప్పుడే ఆ దేశాన్ని కాపాడగలరు కాబట్టి మీరు మమ్మల్ని రాజులు వంశీయంగా తయారు చేస్తున్నారు ప్రభావ మేము ఆత్మీయంగా ఆ విషయాన్ని మేము ఆయన ఈ లోకం ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ప్రభా అయినా ఈ లోకంలో ప్రజలందరూ ప్రభావ మీ చెంతకు మీ నడిపించే వారి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా ఎన్నో ఆత్మను క్షీణించిపోతున్నాయి అక్క ఒక భయంకరమైన పరిస్థితులు ప్రభావ అక్కడ కలుగుతుందిగా ప్రభావ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రభా ఎవడు మమ్మల్ని విడిపిస్తాడని సృష్టి మిగుల ములుగుతుంది ప్రభా ప్రసన్నం పడుతుంది ప్రభా దేవుని కుమారుల పక్షిత కొరకు చూడాలని ప్రభా నాయన ఇస్తయ్యా నా తల్లి నీకు అందా ప్రభావ ఆ వాక్యం ఆ జీవితంలో నెరవేరలాగానే సాయపడని తగినట్లు మేము జీవించాలా ఎంతో మంది ప్రభావ మీ బిడ్డలు నశించిపోతుంది లోకంలో ప్రభా నా తల్లి ఇసు ప్రభావ ప్రాంతాలకు మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రభావ మా తల్లి మేము ఆ ప్రాంతం వెళ్తే మేము అనుకోలేదు ప్రభావ కానీ కేవలం మీకు నడిపింపని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభా ఒక ప్రాంతాల్లో ప్రభా చెప్పబడిన ప్రతి వాక్యం ప్రభా అది మూలకెత్తాల ప్ర విత్తనాలు మేము వేసినాం ప్రభా ప్రతి వాక హృదయంలో ఆ విత్తనం మూలకెత్తాల ప్రభా అది ఫలించాలా అభివృద్ధి పొంద చెట్టు బహుగా ఫలించాలా ప్రభా అయినా ఈసయ అలాంటి గొప్ప కార్యం మీరు అక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నయన మీ బిడల ప్రభావ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు ప్రభా బిడలనైనా ఆ ప్రజలు చూస్తే మాకు ఎంతగానో వేదన కలిగింది ప్రభావ అయినా నా తల్లి ఇసుక ప్రభావ మీరు మీ కృపాయ ఈసాయానికి ఆ బిడలపై ఉంది కాబట్టి ప్రభావ ప్రాంతానికి మేము వెళ్ళగలిగినాం ప్రభా అయినా ఇసుక వాళ్ళే కదా ప్రభు ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ అలాంటి అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రభా మీ పేరే తెలియని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది అలాంటి ప్రాంతాలను వెళ్లి ప్రభా ఆ కలువరి సెల్ లో మీరు చూపిన ప్రేమను మీరు చూపించాలా మనుషులకు ప్రభా అయినా ఒక ఆత్మ గురి నశించిపోదు ప్రభా ప్రతి ఆత్మ రక్షణ పొందాలా ఓ ప్రభా అది మేము పోగొట్టుకోం ప్రభా మీరు అన్నారు ప్రభా నాకు నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరినే పోగొట్టుకోలేదు అన్నారు ప్రభా నైనా నా తన ఈ ప్రభా మీరు మాకు పర్లో రాజ్యంలో ప్రభా నా తి ఒక స్థానం మీరు మాకు అనుగ్రహించినది ప్రతి ఒక్కరు పర్లో ఒక రాజ్యాన్ని సాధించినారు ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధి మేము తీసుకొని రావాలా ప్రభా ఓ ప్రభా నా తన ఇసుప్రభా ఎంతో మంది ప్రభా విత్తనాలుగా పడిపోయినాయి ప్రభా అయినా ఇసు ప్రభా పంటలు కోసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ప్రభా ఆ పడ్డా గింజలు ప్రభా అవి అక్కడే పడిపోయితున్నాయి కానీ ఇస్తా ప్రభా రూతు ప్రభావ అక్కడ ప్రాంతం కెలిగా పరిగ ఏరుకుంటుంది ప్రభా అయినా ఎస్ నీకు వన్నాను ప్రభా అయినా ఇసు ప్రభా అలాంటి సేవకురికే మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు నీకు వందాలి ఓ ప్రభా అలాంటి అలాంటి ప్రాంతాల్లో బిడలు అరిట్టుకుని ఉన్నారు ప్రభా ఆయన ఆకాశ పక్షులు ఓ ప్రభా కళ్ళములో పడి ప్రభా ఎత్తుకుని పోకున్న ప్రభ అటు మీరు జాగ్రత్తగా మీరు జమ చేసి ప్రభావ ఆయన కళ్ళంలోకి అలాంటి గొప్ప సేవలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభావ నైనా అలాంటి బిడలు ప్రభావ తిరిగి ప్రభా మీ కాలంలోకి మేము తీసుకొని రావాలా పరలోక రాజ్యానికి మేము తీసుకొని రావాలా బిడలు ప్రభావ ఒక్కరిని కూడా మేము విడిచిపెట్టదు ప్రభా నైనా ఇస్తూ ప్రభా నీకే వన్ ప్రభావ ఎన్నో అనుభవాలు మీరు మాకు ఇచ్చినారు ప్రభా మూడు రోజుల్లో ప్రభావ ఎన్నో ప్రాంతాలు మేము దర్శించినాం మీ కృప వలన ప్రభావ మీరే మమ్మల్కు మా ఎందు ప్రభావ మీరు నడిపించినారు అద్భుతాలు మీరు అక్కడ జరిగించినారు ప్రభా తండ్రి స్వీకరించిన వాళ్ళు కూడా ప్రభా మీ మాటల ద్వారా వాళ్ళు స్వీకరించినారు ప్రభావ మమ్మల్ని చేర్చుకున్నారు మమ్మల్ని చేర్చుకుంటే నేను చేర్చుకున్నట్టే ప్రభావ ఆయన మాకు ఇచ్చిన ఫలం వాళ్ళకి దయచేమని ప్రార్థిస్తాం ఆ బిడ్డల ప్రభావ సంపూర్ణమైన మార్మల్స్ రావాలా ప్రతి గ్రామాన్ని ప్రభావ ప్రతి బిడ్డల మీరు దర్శించండి ఆ కొండ రెడ్డి ఇంకా ప్రభావ కురిమారెడ్డి ఎంతో మంది మాకు అక్కడ సహాయకులుగా ఉన్నారు ప్రభా ఆ బిడ్డలు కూడా కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రదించడం ప్రభావ తండ్రి కుడి కుడి ఎడమలు ప్రజల ప్రభావం ప్రభావ ఆయన బిడలు పట్ల మీ కనికరిం చేయించే ప్రభావ మీ కృప చూపించి వాళ్ళ చేతలు మీ కార్యం జరిగించాను ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడని ప్రభావ మీరు దర్శించిన ప్రభావ మీరే నిజమైన దిడో మీరు బయలుపరచుకోమని ప్రార్థిస్తాం గొప్ప దేవ ఎస్ఐ అన్న తన నీకు అన్న ఇన్నొక్క ఈ రోజు మొత్తం మాట్లాడినాడు ప్రభావ ఆయన జఫనత పని అలాగా ఉండాలా ప్రభా రహస్య స్థలం ముందులో దాచబడిన వాటిని బయటకు తీసుకొచ్చిన వారి లాగా మేము ఉండాలా ప్రభావ ఆయన మాట్లాడే వారి లాగా ఉండాలా మీ మర్మాలను అనేకలు చూపించే వారిలాగా ఉండాలా తండ్రి అలాంటి లీడర్ గా మీరు మమ్మల్ని తయారీ ప్రాధిష్టం అయినా గొప్పదేవ మేము గర్విస్తలేం ప్రవ మాలో ఎలాంటి ఆహం ఉండడానికి వీలదు ప్రతి తగ్గించుకొని మేము మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి మీ మనసు లేకుంటే మేము అలాంటి సేవ చేయలేము ప్రవ్వా మీ ప్రేమ లేకుంటే మేము అలాంటి వెళ్లలేము ప్రవ్వా తండ్రి మీకు ప్రేమ మాలో ఇంకా ఫలవరితం చేయనైనా ఇంకా సంపూర్ణంగా మీ ప్రేమ మా కుమరించండి మీ కనికరంతో మాకు నింపడి మీ కృపతో నింపడి ప్రభావ మీ చూపిన కృపను ఆ మహాకృపను అనేక మేము చూపించాలా మనుషులకు ప్రభావ నైనా ఎవరో నేను ఏ విధం చేత విమోచించలేడు నా తండ్రి ఈస ప్రభా నీ వాక్యం చెప్తుంది ప్రభా నైనా ఈసయ్య నీకు వందాలి ప్రభా నా ప్రభా వాక్యాన్ని తగినట్లు మేము జీవించేలాగా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ఓ ప్రభా దేని విషయాలు మేము భయపడకుండా దేని విషయాలు మేము కర్త దాన్ని కొనసాగించాలి మీ వైపు చూస్తూ ప్రభావ మా ముందు పరుగు పనుల ఓపికతో మేము పరిగెత్తాలి ప్రభావ నా ప్రభా నీకు వందాలి ఈస ప్రభా ఒక వాక్యం ఏ రీతిగా జ్ఞాపకం చేస్తుంది ప్రభా ఎవడనో ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచించలేడు అని వాక్యం చెప్తుంది వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సైతం ప్రాచితం గలవాడు చేయగలవాడు ఎవడనూ లేడు వాక్యం చెప్తుంది మేమున్నాం ప్రవ్వా ఆ వాక్యం మేము మేమున్నాం ప్రవ్వా మేం చేస్తాం ప్రవాళ్ళ పక్షంగా ప్రార్థన మేం చేస్తాం ప్రభా వాళ్ళ పక్షంగా విజ్ఞాపన ప్రభావ ఆత్మ నశించిపోకుండా వారి పక్షంగా మేము చేసుకుంటాం ప్రవ్వా ఒక ఆత్మగా నశించిపోదు ప్రవ్వా అయినా ఎస్య్యా ఓ ప్రభా తన్ని ప్రాకారంలో దిట్టపరిచే వారు మేము ఉండాలి ప్రభు దేశం మీద తెలుగులు రాబోతు ఉగ్రత రాబోతుంది భయంకరంగా ఓ ప్రభు మేము మేము అడ్డుకునే వాళ్ళకి మేము ఉండాలి ప్రభా ఆ ప్రకారే దిట్టపరచాలి పెద్దలేని సందులు మేము నిలబడవాలని ఒక్కడో లేని వాక్యం చెప్తుంది మేము నిలబడతాం ప్రభా మమ్మల్ని అరిట్లు నిలబెట్టడం ప్రభావ్వా మా ఆసక్తిని మా తీర్మానాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం టీం సభ్యులు ఎంతగనో ప్రయాసంతోనే ఓ ప్రభాక త్రీ డేస్ ప్రభాకర్ మేము సమయం గడిపం ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించి ఆశీర్దించండి ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాల మీద దీవించండి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ పని వాటి అంతట్లో మీరు దీవించండి ఆశీర్దించండి ప్రభావం నామో నిమిత్తం ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకున్న తిరిగి నూరెట్లో పర్లోప్రజ్ఞ పొందుకుంటున్నారు ప్రభా సమస్త మీరు మాకు అనుకూలిస్తారు ఏ సుక్రీస్తు నామో నిమిత్తం ప్రభావం సర్వలోకానికి వెళ్ళి సర్వ సూచిక ప్రకటించాలా ఇంకా ఎన్నో ప్రాంతాల్లోనే మీరు మాకు చూపించిన ప్రభావ ప్రాంతంలో వెళ్తాం ప్రభావం నడిపించండి మీ ప్రేమను మీద చూపించాలా మనుషులకు అనేకులకి మా జీవిత కాలం నిన్నే స్థుతించాలా స్మరించాలా మీ నీతి సత్యాన్ని ప్రభ హృదయము పెట్టుకోకుండా మీ సమాజంలో ప్రభ మీద ప్రకటించాలా అనేకులు క్రీస్తు ప్రేమను మీద చూపించాలా ప్రభావ ఆయన మీ ప్రేమను మీరు వ్యక్తపరచాలి అలాంటి బిడలుగా నూతనమైన అగ్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి మీ ప్రేమ మృదయం పొందుకొని ప్రభావ అనేకలు చూపించాల ప్రేమను ప్రభావలో దాచిపెట్టుకో పెడితే అది వ్యర్థం ప్రభావ ఎవడైనా దీప స్తంభాన్ని దీప స్తంభం వాడు మనసు కింద పెట్టాడు ప్రభావ అయినా ఆ రీతికి మేము వండకుండా ఆ దీపస్తంభాన్ని జనుల మధ్య మేము చూపించాలి మీరు ఇచ్చిన వెలుగుని మేము చూపించాలి ఆ మనుషులకి అనేకలు చీకట్ నుంచి ఆశ్చర్యకరం మీ వెలుగులోకి రావాల ప్రభా అంటే ఘనమైన సేవలు నడిపించండి ఆ రీతిగా ప్రభావ వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి నా ప్రభావ ఇంకా వైజృంభించి రాబోతున్న వైరస్ నైనా తండ్రి చేస్తే ప్రభావ మనుషులు ఎంతో మంది రోగాలతో క్షీణించబోతున్నారు ప్రభావ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థించాలా అలాంటి వైరస్ ఉన్న వాళ్ళ దగ్గర ఎంతో రోగాలతో పడిపోయిన వాళ్ళకి మేము ప్రార్థించాలా వాళ్ళకు ఉపశమనం మీకు కల్పించాలా మీ చెంతకు మేము నడిపించాలా ప్రభా అలాంటి భారము ఓపికను సహనము దీర్ఘ శాంతలు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం ప్రభావ మీ ఆకటి బాగా ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రవ్వా ఆయన మేము సిద్ధపడాలి ఇంకా సంపూర్ణ ముందు సాగిపోవాలా ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తాజ్యమని ప్రార్థిస్తామైనా దేనిశలు మేము భయపడుకున్నా చింతకున్నా మీకు మేము జీవించేలాగానే సహాయపడండి ఆ రీతిగా ప్రభావ మేము పోంగానే ప్రభా మమ్మల్ని బిడ్డలు జాస్ బ్రదర్ ప్రభావ ఇంకా తిమోతి బ్రదర్ మమ్మల్ని ఎంతగా ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు వాళ్ళు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి నీకు వందాను ప్రభా ఆ వాళ్ళ కుటుంబాల వాళ్ళ పరిచర్య మీరు దీవించి ఆస్వాదించాను ప్రభ ఎంత పేదవాళ్ళు పేద స్థితిలో ఉన్నారు ప్రభా అన్నయ్యగానే ప్రభావ ఆ బిడ్డల కొండల ప్రాంతాలకు వెళ్ళి ఎంతో కష్టంతోనే ప్రభావ ఆ జన్మ మధ్యకెళ్ళి మీ వాక్యం ప్రకటిస్తారు ప్రభా అలాంటి పని మేము చేయలేదు ప్రభావి ఇంతవరకు ప్రభావ వాళ్ళు చూస్తేనే మాకు ఎంతగానో ప్రవ్వాయినా మేము వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఆ స్థితిలో ఉన్నా కానీ ప్రభావ సేవ చేస్తారు ప్రభా మీ చేయలేదు ప్రభా రీతిగా కాబట్టి ఆ అనుమానం వారి ద్వారా మాకు అనుగ్రహించినారు దాన్ని కుటుంబాలు కూడా వాళ్ళ సేవ పరిచయం తీవించి ఆశ్రదించాలి ప్రభావ ఆయన మీ చిత్తం అయితే మరోసారి అనేకమైన విషయాలు వాళ్ళతో మేము పంచుకోవాలా వాళ్ళ సంఘాలకి వెళ్ళి మేము పంచుకోవాలా అభివృద్ధి మీకు సత్యని ప్రభావ వారి అనేక ప్రాంతాల మేము దర్శించాలా అలాంటి గొప్ప కార్యం జరిగించి ఆ క సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ అందరినీ ఆశీర్వదించి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తాం ఉన్నత స్థితిలోకి ఆ సంఘాన్ని ఆత్మీయ స్థితిలో ఏవనెత్తండి ప్రతి సంఘాన్ని సర్వసత్యం నడిపించండి అబద్ధ బోధ మతపరమైన జీవితం నుంచి వాళ్ళందరూ విడుదల పొందాలా ప్రభావ్వా సంపూర్ణ మీరు సమర్పించుకుని మీ కొడుకు జీవించాలా అలాంటి గొప్ప విజయం ప్రతి ప్రతి శివకుల్లో ప్రతి విశ్వాసుల్లో మీరు దయచేయమని ప్రార్థిస్తాం అయినా మీరు అక్కడ తొలిగింది ప్రవ్వ ఆయన మీరు సిద్ధపడాలి అన్నికులు మీరు నా తండ్రి మీరే మాకు సహాయకు నడిపించండి ఇంకా ఎంతో మంది ప్రభు గ్రూప్స్ లో పెద్ద దీవించండి స్వస్థపచ్చండి ఒక ప్రభావ భాస్క స్థలం తాకండి ప్రభావ స్వస్థపరచని ప్రాదిష్టమైన అయినా చేసే ప్రతి పని వాళ్ళంతా తోడుండండి ప్రభావ అయినా ఈసని వంద ప్రభావ గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను పేరు పేరు దీవించండి స్వస్థతలు అనుగ్రహరించండి ఆర్థికంగా మెరుగుపరచండి అయినా ప్రతి కష్టం నష్టం చూడాలని మీ కొరకు గొప్ప సాహ్యత పెట్టుకోమని ప్రాదిష్టమైన ఈ దినవంతా ప్రభావ మీకు సాయం చేయడం నడిపించండి మేము మరి వంతలో ప్రభావ మీ దూతులకు అభివృద్ధి వేరే స్థలాలను చేసి నడిపించండి ప్రభావ పత్తి పల్లె ఒక ఘన విజయమణి గురించి ఈ నామానికి మేమే తెచ్చుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామున ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు ఒక వైరస్ బాధితులకి ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది బిడలున్నారు ఆ ప్రాంతాల్లోకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి సదాకాలం తోడైన ప్రెసిడర్ అందరికి ప్రెసిడెంట్ అందరూ ప్రెసిడెంట్